ఎనికే వందనాలు ప్రభా నా దేవ నా తండ్రిని చేస్తులు స్తోత్రముల ప్రభావం ఈ గడిచిన కాలం అంతా కృపలో మమ్మల్ని కాచి కాపాడు కంటిని కంటి కాపగలు కాచి కాపాడుతుంది ఈ యొక్క నూతనమైన కృప మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు నీకు స్థుతులు నాయన నీకు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యువయుగములకు కలుగును గాక హలే తండ్రి ప్రభా నాయనా తండ్రి ఇదిగో ప్రభా సమయంలో సద్వినియోగం చేసుకోమన్నో ప్రభా నాయన అజ్ఞానంతో కాక జ్ఞానంతో నడుచుకోమన్నో ప్రభా కాబట్టే ప్రతిదినం నీ సన్నిధికి వస్తున్నాం ప్రభ ఎన్నో మరుగైన విషయాలు ఎన్నో ఆత్మీయ సత్యాలు ప్రభా మీరు మాకు చూపిస్తున్నారు ప్రభా నాయన మీకెంతో వందనాలు మీకెంతో కృతజ్ఞతలు ప్రభా నాయన నీకు ఎన్నో స్థుతులు స్తోత్రములు ప్రభా కాబట్టి ప్రభ ఈ దినం కూడా నీ సన్నిధికి వచ్చినాం ప్రభా పాటల ద్వారా మీరు మహిమ నందండి వాక్యం మీరు మాతో మాట్లాడండి ప్రభా నాయనా తండ్రి అవును ప్రభా నాయనా తండ్రి మేమింకా ఎంతగానో బలపడాలా తండ్రి మాకు ఆశ ఉంది మీరు తృప్తి పరచండి ప్రభా అలాగే ప్రభా ఇక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నామాన్ని స్థుతిస్తారు అక్కడ నేను ఉంటానన్నావు ప్రభా అవును ప్రభా తండ్రి ప్రభా ఇదిగో ఎవరైతే రాలేదో ప్రియులు వాళ్ళందరూ త్వరపడి రావాలా ప్రభా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయాలా ప్రభాన్ నాయనా నా ప్రభా రాని వాళ్ళకు కూడా ప్రభాని ఆయన తండ్రి మీ యొక్క కృపా జ్ఞానం నాయన ప్రభాని యొక్క ఆశీర్వాదం వాళ్ళకి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ జరిగే ఆరాధన అంతట్లో మీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తూ నజరేడైన ఏసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఒక పాట పాడుతున్నాను హలో దిలీ ప్రవేశ పాట పాడుతున్నాను <laughs> నీ ఉంటే నాకు చాలు ఏ నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మా తోట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను ఎంత కష్టమో వచ్చిన నిష్ఠురమైనను ఎన్ని బాధలున్నను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 బ్రతుకు నావా పగిలినా కడలి పాలైన అలలు ము వేసిన ఆశలు అనగారినాం బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు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 నీ ఉంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీవుంటే నాకు చాలు ఏ సయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినాం ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినాం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 నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీకు ఇళ్ళలో లేదు అసాధ్యము నీదు కృపతో నాకేమియూ కాదిల సమానము నీకు ఇళ్ళలో ఏదియు లేదు అసాధ్యము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 నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా నీ వెంటే నేను ఉంటానే సయ్యా అల్ అలా ప్రైజ్ బ్రదర్ అనుకొండు అక్కడ అనుకొండు రావడంట అన్న వాక్యం షేర్ చేసుకోండి హలో అన్నా నాదా బ్రదర్ ఏ రోజు అం మండే యాక్చువల్లీ నాది ఉన్నాను ఈ రోజు కొద్దిగానే పని మీద ఉన్నాను మీరు రేపు తీసుకుంటానన్నాం పెన్ చేసుకుంటున్నా ప్రార్థిస్తా పరశుధర్వాలు తండ్రి మీకుల స్తోత్రాలేసయ్య గొప్ప దేవ మీకే కృతజ్ఞతలనైనా ఈ యొక్క గడిచిన కాలం మమ్మల్ని సురక్షితంగా కాపాడి ఓ ప్రభుత్వ ధర్మాలి ఈ మధ్యాహ్న కాలంలో తను మీ యొక్క శని నడిపించడానికి మీకు మీకే సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని ముఖ్యంగా తండ్రి ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించాలనేసి మీ యొక్క స్వరాన్ని వినాలనేసి మేమెంత ఆశ కలిగి ఉన్నాం ప్రభావ హృదయాన్ని తృప్తి పరిచమని ప్రార్థిస్తున్నాం మా ఆశ తృప్తి పరిచమని ప్రార్థిస్తున్నాం వాక్యంలోని ఆసక్తిని తనమల్లి వాక్యంలోని తనుమల్ మేము వాక్యాన్ని ప్రేమించాలా అప్పుడే తన్మల్ మా జీవితంలో ఫలం వస్తుందైనా మీ యొక్క వాక్యమే విత్తనం కాబట్టి అది తెన్మల్ మా హృదయంలో నాటుకోవాలా అది వటవృక్షం కావాలా ప్రభావ దాని నుంచి అనేకమైన ఫలాలు రావాలా అనేక అటువంటి వాక్య జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి బలపరిచి స్థిరపరిచి మీ కొరకు మామలంతలు పెట్టుకోమం యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించ నాం తండ్రి ఆ మెన్ ప్రకటన గ్రంథాలని ఒక వాక్యాన్ని ధ్యనించాలని ఆశపడుతున్నారు కదా ముఖ్యంగా ఇప్పుడు గతంలో ధ్యానించిన విధానంగా ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూస్తాము అదేంటంటే పర్లోకానికి సంబంధించిన విషయం ముఖ్యంగా పర్లోకంలో దేవుని యొక్క మందిరం కొన్ని సంవత్సరాలు నేను అనుకుంటే దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై సంవత్సరాలు నేను అనుకుంటే ఇరవై సంవత్సరాలు కరెక్ట్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ క్రితము డీటెయిల్డ్ గా మందిరానికి సంబంధించిన బోధ నేను అనేకులకు మోషేకి మోసేకి దేవుడు చూపించిన ఆ యొక్క మందిర విధానాలు దాని పొలతలు మందిరంలో ఉన్న ఉపకరణంలను ప్రతి విషయాన్ని నేను ఆ రోజు విశదీకరించిన తర్వాత కామెంట్రీస్ ఆ రోజుల్లో బాగా కామెంట్రీస్ చదివిట్టని కాబట్టి కామెంట్రీస్ ని ఆధారం చేసుకొని ప్రకృతి సహజంగా చెప్పేవాడిని అక్కడక్కడ ఆత్మీయ స్థితికి ఆ వాక్యాలలో వాక్యాలను చూపించడము కానీ ముఖ్యంగా మందిరము మోసకి చూపించిన మందిరము తండ్రి మోసకి ఆ యొక్క విధానాలు నేర్పిండి ఎట్లా ఈ మందిరం ఉండాలనేది సొలమును ఆ కొలతలు తీసుకొని తను కట్టించినట్టు మనం చూస్తాం అయితే మందిరము ప్రతి దశలో మన ప్రభు జీవన విధానానికి సాదృశ్యంగా ఉంటుంది అది నేను ఆ చూపించిన ఇరవై ఐదు సంవత్సరాల ఎప్పుడన్నా మనకు ఒకరోజు అవకాశం ఉంటే ఫుల్ డే ఎక్కడన్నా మనం వాక్యం ప్రార్థనలకు ఎక్కడ ఆ రోజు నేను చూపిస్తా ఫుల్ డే దాని ఉపకరణాలకు సంబంధించినవి మందిరంలోని ప్రతి అంశము ప్రతి వస్తువు మన ప్రభుకి సాదృశ్యం అన్నట్టు ఏ వస్తువు తీసుకున్నా మన ప్రభుకి సాదృశ్యం ముఖ్యంగా ఆయన పుట్టుక ఆయన జీవన విధానం ఆయన మరణము ఆయన సమాధి ఆయన పునరుద్ధానము ఆయన తిరిగి రావడం వీటన్నిటికీ సాదృశ్యం అన్నట్టు అది ఆ మందిరం కాబట్టి మందిరంలోని ప్రతి వస్తువు ఏసుప్రభు జీవన విధానానికి సాదృశంగా ఉంటుంది ఎందుకంటే ఏసుప్రభే మందిరం కాబట్టి తర్వాత నేను ఎక్కువ దీర్ఘంగా వాటిని చూపించలేకపోయిన ఆ రోజులలో ఏంటంటే ఎప్పుడైతే ఏశ్వరుని స్వీకరిస్తారో ఆ మందిరంలోని ప్రతి ఉపకరణము విశ్వాసకి సాదృశ్యంగా ఉంటుంది నీ జీవితము అట్లా అడుగడుగున ముందుకు వెళ్తూ ఉంటుంది అదొక బ్లూ ప్రింట్ అంటే ఇంగ్లీష్లో బ్లూ ప్రింట్ అంటే ఇల్లు కట్టక ముందు ముగ్గేస్తారంట అది ఆ బ్లూ ప్రింట్ వైట్ షీట్స్ పెద్ద వైట్ షీట్స్ ఉంటాయి అవి సాధారణంగా చదువు రాని వాళ్ళకి అర్థం కావాలి అర్థం ఇప్పుడు ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళకు అర్థం కావాలి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్స్ రూమ్ మెజర్మెంట్స్ ఫ్లోరింగ్ ఎట్లా ఉంటుంది అవన్నీ రూమ్ డైమెన్షన్స్ హైట్ విత్ డెప్త్ అవన్నీ ఉంటాయనట్టు ఎక్కడ బెడ్రూమ్ ఉంటది ఎక్కడ లివింగ్ రూమ్ ఉంటది ఎక్కడ కిచెన్ ఎక్కడ బాత్రూమ్ ఇవన్నీ ఉంటాయనట్టు అందులో ఆ బ్లూ ప్రింట్ లో ఆ బ్లూ ప్రింట్ మున్సిపాలిటీకి సబ్మిట్ చేస్తే పర్మిషన్ ఇస్తే అప్పుడు ఇల్లు కట్టుకుంటారు అట్లా ఈ మందిరపు బ్లూ ప్రింట్ మన ప్రభు జీవితానికి సాదరిశం అదే రీతిగా ఆ మందిరపు బ్లూ మందిరపు యొక్క బ్లూ ప్రింట్ మన జీవితానికి సాదృష్టం ఎందుకు ఏ స్టూడెంట్ స్వీకరించందుకు అయితే ప్రకృతి సహజంగా ఉండే ఇస్రాయిల్ ప్రజలు ముఖ్యంగా తర్వాత ప్రకృతి సహజంగా ఉండే క్రైస్తవులు ఆ మందిరాన్ని ఈరోజు అదే రీతిగా అదే కొలతలతో అదే విధానంగా దేవుడు చెప్పినట్లు కట్టాలని ఆశపడుతున్నారు అది కట్టాలంటే ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు కావాలా కొన్ని వేల కోట్ల రూపాయలు కావాల ఇప్పుడు ఉదాహరణకి అయోధ్యలో రామ్ మందిర్ కట్టాలంటే వెయ్యి కోట్లు ఖర్చు అవుతుంది కాని సొలమోని మందిరం ఈరోజు కట్టాలంటే కొన్ని లక్ష కోట్లు దాటుతుంది ఎందుకంటే మొత్తము రే బంగారు రేకుతో పొదిగించిండు అంత పెద్ద మందిరాన్ని ఈ సృష్టిలో ఎవరు అట్లా కట్టలే మందిరం ఇంపాసిబుల్ కట్టలేరు కూడా ఎవరు కూడా ఎంత గొప్ప దేశమైన చైనా కూడా కట్టలేదు అమెరికా కూడా కట్టలేదు అసాధ్యం అన్నట్టు కానీ ఈరోజు లేదు ఎందుకంటే ఆ ఎవరు అయిన పేరు చెప్పడానికి వస్తలేదు నిబర్ కాలంలో సన్ హెరీబీకి వస్తలేదు ఆ యొక్క సైన్యాధిపతి సెంచూరియన్ దాని టైటస్ ఈ సన్ హెరీబు అంటే ఏసు ప్రభు ముందు దాని మీద ఉన్న బంగారాన్ని అంతా తీసుకొని ఊహించుకోండి ఎన్ని టన్నుల బంగారం ఉండాల ఈ రోజు లేదు అటువంటి విధానం హేరో కట్టే టైంకి బంగారం లేదు దాన్ని ఆర్టిఫిషియల్ గా అలంకరించి దిద్దేండు కానీ ఈరోజు అసలే మందిరం లేదు కాబట్టి లేదు కాబట్టి దాన్ని తిరిగి కట్టాలని ఇస్రాల్ ఆశపడుతున్నారు వాళ్ళ ఆశని తృప్తిపరచడం కొరకు బుద్ధులేని కన్యక దాన్ని ధనమంతా అక్కడికి పంపిస్తుంది వాళ్ళు కూడా అతి తెలివిగల వాళ్ళు ఈ లోకంలో ఈ లోకంలో అతి తెలివిగల ఎవరంటే ఇసలు అతి బుద్ధిహీనులు ఎవరంటే కూడా తెలుసు మీకు నేను చెప్పాను పబ్లిక్ ఎందుకంటే వాడు స్వార్థంతో మీకు నేను చూపిస్తా వాక్యాలని మీరు ఆశ్చర్యపోతున్నారు తెలుసు మొదటి పత్రిక రెండో అధ్యాయం నేను ధీర్గా ధ్యానిస్తాం వచనం వెంబడి వచనం నేను కంప్యూటర్ స్విచ్ ఆన్ చేసిన బైబుల్ ఓపెన్ చేసి ఫోన్ లో మాట్లాడుతున్న ఎందుకంటే నా మొబైల్ ఈ ల్యాప్టాప్ స్కైప్ ఎందుకు స్లో అయింది అందుకే రీస్టార్ట్ చేసిన మొబైల్ ఫోన్ స్కైప్ నుంచి మాట్లాడుతున్నాం మీ దగ్గరికి కాబట్టి ఆ విషయాల్లో కొన్ని మీకు డీటెయిల్ గా నేను చూపిస్తాను ఇష్టాల వల్ల స్థితి ఏంటనేది తిరవచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మందిరం కట్టుకోవాలా అని మన సెంటిమెంట్స్ ని వాడుకుంటున్నారు యహోవ దేవుని మందిరం అని సెంటిమెంట్ వాడుతున్నారు కానీ పాతవి గతించినవి సమస్తం క్రతమైనవి పాత వాటిని తెచ్చుకుంటే తిరిగి అది విగ్రహం అవుతుంది ఆ మందిరాన్ని తిరిగి కడితే వాళ్ళు విగ్రహారధికులవుతారు దాన్ని సపోర్ట్ చేసిన వాడు విగ్రహారధిని ప్రోత్సహించిన వాడు సపోర్ట్ చేసేవాడు విగ్రహారధిని ప్రోత్సహించేవాడు చాలా మందికి భవిష్యత్తులో నాకు తెలుసు నా గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు ఏమనంటే ఇతను ఇసాల్ పాలకు వ్యతిరేకి కానీ ఏ మనిషిని కూడా మనం వ్యతిరేకించాం ఏ మనిషిని కూడా మనం అసహించుకోమని మీకు తెలుసు సేవలో అందరూ ఆయన బిడ్డలే కదా ఏమంటే తప్పిపోయిన బిడ్డలు అంతే తేడా అందరూ ఆయన స్వరూపం సృష్టించబడ్డవారు కానీ ఈ లోకానికి వచ్చినా అందరూ ఆయన చింతకు రావాలనేదే కదా తండ్రి కోరిక ఈ లోకంలోకి వస్తే తప్పిపోతారు ఎందుకంటే నువ్వు తల్లి గర్భంలో ఉండక ఉన్న జ్ఞాపక శక్తి వేరే తల్లి గర్భం నుంచి ఈ లోకంలోకి వచ్చినాక ఉండే జ్ఞాపక శక్తి వేరే తల్లి గర్భంలోకి రాకముందు నీకు తెలుసు నువ్వు ఎవరో నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు ఎక్కడికి పోనా కూడా నీకు తెలుసు కానీ ఎప్పుడైతే తల్లి గర్భంలోకి వస్తావో నువ్వు ఈ లోకంలో పుట్టినప్పుడు ఎందుకు ఏడుస్తావు అంటే అవన్నీ కాబట్టి ఆ జ్ఞాపక శక్తి ఉండదు అన్నట్ది నీ ఆత్మకి ఆ జ్ఞాపక చేసేది ఉండదు అందుకే ఆత్మస్వరూపీగా అయితేనే అవన్నీ నువ్వు జ్ఞాపకం చేయబడుతుంది చాలా ఇంపార్టెంట్ బైబిల్ చెప్తుంది నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఎక్కడ పోతున్నావు జగత్ పునాదులు ముందే నువ్వు ఆయనతో పాటు ఉన్నావు ఆయన గర్భంలో ఉన్నావు తండ్రిలో నుంచి నువ్వు బయటకు వచ్చినావు కానీ ఈ లోకంలోకి వచ్చినాక శరణం ధరించినాక అవన్నీ మెమరీస్ పోయినాయి మనకి ఆ మెమరీస్ మళ్ళా తిరిగి రావాలంటే నువ్వు ఈ శర్రాన్ని విడిచిపెట్టాలా కానీ ఒక మార్గం ఇచ్చిండు మన ప్రభు ఇశాలపై చూపించలేదు కానీ నీకు నాకు చూపించిండ మార్గం ఏంది యేసుప్రభుని సొంత రక్షణగా స్వీకరించినప్పుడు ఇవన్నీ మెమరీస్ నీకు వచ్చేస్తూ ఉంటాయి అవును నేను వాసిని చూడండి వాక్యం జ్ఞాపకం చేస్తుంది నీ మెమరీ నీకు వచ్చేసింది నీ జ్ఞాపక శక్తి నీకు వచ్చేసింది అవును నేను పరలోకంగా వాసిని నేను తండ్రి దగ్గర ఉన్నవాడిని ఈ లోకంలోకి వచ్చినాను నేను తండ్రి దగ్గర తిరిగి పోవాలంటే ఏసుప్రవ్వే మార్గం ఎందుకు ఆ మార్గాన్ని మనము ఈ లోకంలోకి వచ్చినాక పోగొట్టుకున్నాం ఎప్పుడైతే శరణ్ణ ధరించినమో ఆ మార్గం నువ్వు పోగొట్టుకున్నాం మళ్ళీ ఆ అంటే ఏసుప్రవ్ ఒక్కడే మార్గం కాబట్టి ఇప్పుడు తండ్రి దగ్గర గుణానికి మనకి మార్గాలు దొరికినాయి కానీ వాటన్నిటిని నువ్వు అమలు పరుచుకోవాలా అభివృద్ధిలోకి రావాలా అనేదైన తండ్రి చిత్తం కాబట్టి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయంలో ఇవి చాలా ముఖ్యమైన వాక్యాలు మీకు ఎందుకంటే మీ సేవకు చాలా పనికి ఇవి ప్రకటన గ్రంథంలోని ప్రతి వాక్యము మీరు ఆల్రెడీ గ్రహించి ఉండాలా లేకపోతే మీరు కాన్ఫిడెంట్ గా వాక్యాలు చెప్పలేరు ఎక్కడ ఎక్కడ కూడా చెప్పలేరు మీరు వాక్యాలు కాబట్టి ఇరవై ఒకటవ అధ్యాయము అంతా పరలోకానికి సంబంధించింది ఎప్పుడన్నా ఈదీగా ఒక్కొక్క పదం పదం తీసి చదవండి ప్రకటన గ్రంథం ఎట్లా ఉంటుంది కాబట్టి ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయమంతా పరమ ఎరుసలేము ఎట్లా ఉంటుందని చూపించిండు అయితే ఇందాక చెప్పినట్లు మందిరము వాళ్ళ ఇసారి పదలు చూపించిన ఆ యొక్క బ్లూ అంటే కొలతలు జాడు దేవుడు మోసకి కొలతల్ దాని ఎత్తు పొడవలుపు రూమ్స్ లోపల అన్ని ప్లాన్స్ దేవుడు ఇచ్చిండు మోస దాన్ని వీళ్ళకి బయలుపరిస్తే సోలమును దాని ప్రకటన కట్టిండు కాబట్టి ఇది దేవుని వల్ల కలిగింది కాబట్టి దానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేది కానీ పాతవి గతించినాక ఆ కొలతలు పనికిరావు రావు అంటే ఈ లోకంలో స్కేల్ తీసుకొని సెంటీమీటర్స్ ఫీట్స్లలోకి లెక్క పెడతారు అవి పనికి అన్నట్టు ఎందుకంటే ఆయన వేసే కొలత మటపు కొలత వేరే అది నీతి అనే మట్టపు నీతిని అనుసరించిన వల్ల రక్షణ అనే మట్టపు గుండు ఆ రక్షణ పరిశుద్ధత అనే మటుకు గుండు ఆ కొలతలతోనే కొలుస్తాడు దేవుడు మనల్ని కాబట్టి ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం ఏం చేస్తున్నామంటే పట్లొకము అంతటి నేను కొత్త ఆకాశంను భూమిని చూచి తిని అన్ని శ్రమలు గతించినాక తీర్పు ముగించినాక క్రొత్త ఆకర్షము క్రొత్త భూమి కాబట్టి మనం పాతవి గతించినాక మనం క్రొత్త ఆకాశంలాగా మారతాం లక్ష నలభై ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు పాత ఆకాశం రీతికి చెప్పాలంటే దక్షిణానుభవంలో ఉన్నా కానీ నువ్వు ఆకాశవాసివే కానీ ఎప్పుడు క్రొత్త ఆకాశంగా సంపూర్ణంగా ఈ శరాన్ని విడిచిపెట్టినప్పుడే దాని తర్వాత గొప్ప జనం కూడా క్రొత్త భూమిగా మారాల్సిందే కాబట్టి అంతటే నేను క్రొత్త ఆకాశంను భూమిని చూపిస్తుంది మొదటి ఆకాశంను మొదటి భూమిని గతించిపోయాను సముద్రమును ఇక లేదు కాబట్టి ఇవన్నీ ఆశ్చర్యమైన సూచనలు అవి ఒకరోజు దీర్ఘంగా నేను మరియు నేను నూతనమైన ఎరుసులేమో అను ఆ పరిశుద్ధ పఠనము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వల్లే సిద్ధపడి చూడండి పరిలోకమైన దేవుని యుద్ధ నుంచి దిగి ఇది ఎంత వ్యతిరేకమైన వాక్యము ఈ లోకస్తుల బోధకి పెళ్లి కుమార్తె ఇక్కడికెళ్ళి ఎసపడుతుంది కానీ ఈ వాక్యము పెళ్లి కుమారి అక్కడికెళ్ళి ఎంత మోసకరమైన బోధ మీరు ఇప్పుడు అర్థం ఆ అట్లా కాదు బ్రదర్ పెళ్లి కుమార్తె అక్కడ ఎత్తబడినాక ఆ పర్లోకంలో విందు జరుగుతుంది దాని తర్వాత అక్కడికి దిగి వస్తుంది సార్ ఇది మధ్యాకర్షణ జరిపేది మధ్యాకర్షణ పెళ్లి విందు కదా ఇదేమో పర్లోకం నుంచి వస్తుంది కదా అక్కడనేమో నేను నూతనమైన ఎరుసలేము అను ఆ పరిశుద్ధ పట్టణము ఇది ఇది నూతనమైంది పాతది కాదు దళితుల రాష్ట్రపతిలో చూపించండు పైన ఉన్న ఏరుశల్యం వేరే కిందుశలం వేరే అని నూతనమైన ఎరుశల్యం అంటే రక్షణ అనుభవం పొందిన ఏరిశల్యం ఆ పరిశుద్ధ పఠనము తన భర్త కరపు అలంకరించిన పెళ్లి కుమార్తె వలసి సిద్ధపడి పరలోకము దేవుని యుద్ధ నుండి దిగి వచ్చి చూచి తిని దేవుని యుద్ధ ఇంతకాలము డిస్కస్ చేస్తావు ఇంకా దిగి అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది కింద పైన కాదు ఆయన వారితో కాపడం ఉంటాడు ఆయన కూడా మనతో పాటు ఉంటాడు వారు ఆయన ప్రజల దేవుడు తానే వారి దేవుడయ్యండి తోడయ్యండి వారికి తోడయండిని ఎందుకు తోడుండాలని చెప్పండి ప్రైతాని కార్యాలు లేకుండా చూడేందుకు ఉంటాడు బాగా చేసుకోండి క్లూ ఇస్తున్నాడు ఆయన వారి కనులు ప్రతి భాష బిన్నం సృష్టి మరణం ఇక ఉండదు చూడేందుకు మరణం లేదు మరణం ఉండదు శత్రువు ఓడిపోయాడు దుఃఖమైన ఏడిపోయినను వేదనైన ఇక ఉండదు మొదటి తన కూడా దర్శించిపోయినావని నుండి వచ్చిన గొప్ప స్వరం చెబుతా విటికి అప్పుడు సింహాసన వాడు ఇదిగో సమస్తం నూతన చే చిన్న నేను చెప్తాను మరియు ఆ మాటలు నమ్మకము నిజమైన గనుక చిన్నది గనుక రాయమైన చెప్పలే మరియు ఆయన ఇవన్నీ జరిగినంత పదవచనంలో ఆత్మవచనైన నన్ను గొప్ప పదత మీద కొనిపోయి పరిశుద్ధ పఠనము దేవుని మహిమగలదై పరలోకమైన దేవుని యుద్ధ నుండి తీవొచ్చు నాకు చూపేను ఈ రెండోసారి జ్ఞాపకం చేయబడుతుంది దాని అందరి వెలుగు జగతగా మీరి సూర్యకాంతం వంటిది అమూల్య రత్నం కోలినది ఆ పట్నం నాకు గొప్ప ప్రాకారము పన్నెండు గుమ్మం నుండి ఆ గుమ్మలు ఎంత పన్నెండు సార్లు దేవదూతలు ఉండేది ఇవన్నీ నేను చెప్పిన ఇష్ట పన్నెండు కోసంల నామములు ఆ గుమ్మల మీద వ్రాయపడి ఉన్నది ఈ నామములకు సంబంధించి నేను రికార్డింగ్ చేసిన రీసెంట్లీ మీకు అందరూ అవన్నీ ఆత్మీయ నామములు వాటిలో ఆత్మీయ సత్యాలు ఉన్నాయి ఎట్టి పరిస్థితులు ఇవి శారీరకంగా నిశ్చాంత గోత్రాలు కావు గతనే ప్రవర్తిస్తున్నారు వీళ్ళని దేవుడు రక్షించుకుంటాడు ఎట్టి పరిశుభ్ర కాదు ఏసు ప్రభుత్వం వేరే మార్గంలో తూర్పు వైపున మూడు గుమ్మంలో ఉత్తర వైపున మూడు గుమ్మంలో దక్షిణ వైపున మూడు గుమ్మంలో పశ్చిమ వైపున మూడు గుమ్మంలు అంటే పన్నెండు గుమ్మములు ఉన్నాయి పట్టణపు ప్రకారం పన్నెండు పునాదులు అనేది దుల పైన గొర్రెపిల్ల యొక్క పన్నెరు అపోస్తల పె పన్నెండు పేర్లు కనబడుతున్నాయి అర్థమవుతుంది ఎవరి పేర్లున్నాయో అక్కడనేమో పన్నెండు గోత్రికల నామములు ఇక్కడనేమో పన్నెండరు అప్పోస్తుల నామం పన్నెండు పేర్లు పన్నెండు పన్నెండు ఆ పట్టణమును దాని కుంభములను ప్రాతారం కొలుసు చూడండి భూకొలత ఇది లోకపు కొలత ఆ పట్టణమును దాని కుంభములను ప్రాకారంలో తొలిసి పెట్టయి నాతో మాట్లాడు దాని యొక్క బంగారు కొలకర్ర ఏను కొలకర్ర అంటే స్పేల్ అని కొల కొలత అంటే స్కేల్ ఆ పట్టణము కచ్చావుకమైంది పోర్ స్క్వేర్ అంటారు దాని పొడుగు దాని వెడల్పుతో సమానము అతడు ఆ కొలకలతో పట్టణము కొలవగా దాని కొలత ఏడు వందల ఏభై కోసలు అయినవి ఎప్పుడెప్పుడో పాత రెండు వేల సంవత్సరం ఇది దాని పొడుగును ఎత్తును బడల్పును సమంగా ఉండేది మరి అతడు ప్రాకారంలో కొలువగా అది మనిషిని కొలత చెప్పిన నూట నలభై నాలుగు మూరలు అయింది అంటే ఈ లోకపు కొలత కానీ ఆ లోకపు కొలత కాదవి ఆ కొలత దూత కొలతయ్యే కానీ మనుషుల కొలత వేరే నూట నలభై నాలుగు మూరలు ఎలా అంటే ఈ మూర్చయ్య నుంచి ఆ యొక్క పెద్ద రైలుకి చివరి నూట నలభై నాలుగు మూరలంటే ఎంతో దూరం ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడను పట్టణము సత్యము స్ఫటికంతో సమమైన సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది ఇవన్నీ విశదీకరించిన కొంతకాలం కింద ఇక్కడ అన్ని ఇక్కడ ఇరవై వర్షం చేయండి తర్వాత ఆ పట్టణపు ప్రాకారపు నాడు అమూలమైన రత్నములతో అలంకరింపబడి ఇది నేను ఒక మూడు సంవత్సరాలు మూడు నాలుగు సంవత్సరాల క్రితం దీర్ఘంగా నా సొంత స్టడీస్ లో స్టడీ చేసిన బహు ఆశ్చర్యంగా ఉంటుంది ఎవరు చెప్పలేని విధానం ఉంటుంది ఎక్కడ నీకు దొరకవు కూడా ఈ రత్నాలకు సంబంధించి నేను చెప్తాను ఒకరోజు నానవిధ రత్నములతో అలంకరించబడి మొదటి పునాది సూర్యకాంతపు రాయి రెండవది నీలము మూడవది యమున రాయి నాలుగవది పచ్చ ఐదవది వైడూర్యము ఆరవది కెంపు ఏడవది సువర్ణ రత్నము ఎనిమిదవది గోమిధికము తొమ్మిదవది పుష్యరాగము పదివది సువర్ణం చూనీయము పదకొండవది పద్మరాగము దాని పన్నెండు కుమములు 12 నృత్యములు ముత్యములు ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో కట్టబడి ఉన్నది ముఖ్యం చనిచిందే ఉంటుంది కదా ఎంత పెద్ద ముఖ్యమో పట్నపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన పటికము పోలినది దానిలో ఏ దేవాలయము నాకు మూడవ దేవాలయం లేదు ఈ వాక్యం విరు వాళ్ళేమో జబర్దస్తి కడుతున్నారు కానీ కిందికి దిగొచ్చినాక అక్కడ దేవాలయము లేదు ఇది క్రైస్తవులకి అర్థం కాని వాక్యం ఇస్ఫలకి అర్థం కాని వాక్యం ఇద్దరు మోసపోయారు మూడవ మందిరము లేదు కానీ ఇప్పుడు కట్టని అది కడితే ప్రపంచ యుద్ధం స్టార్ట్ ఎంత త్వరలో యుద్ధాలు ఉంటాయో మనకు తెలియదు కానీ చైనా దేశంలో అంట మనుషులకి చెప్పేసిండ గవర్నమెంట్ మీరు త్వర త్వరగా మీ ఆహారాలని నిలువు చేసుకోండి సో చైనాలో అందరూ పిచ్చి పిచ్చి కొనేసుకుంటున్నారు బియ్యం సంచులు నూడుల్స్ రకరకాల వస్తువులు ఆహారాలన్నీ పక్క టక్క టక్క ఏం జరగబోతుందో ఎవరు తెలియదు కానీ మనం ప్రార్థనా పూర్వకంగా తెలుసుకోవాలి ప్రభు ఏం జరగబోతుంది ఎందుకు వాళ్ళు అట్లా చేస్తున్నారు దేవుడు తప్పగా నీకు చూపిస్తాడు ఎందుకంటే అట్లా ఎవరు ప్రార్థించారు కదా కాబట్టి ఇరవై రెండు దానిలో ఏ దేవలను నాకు కనపడలేదు తర్వాధికారిన దేవుడకు ప్రభువులు గొర్రెతులయ్యు దానికి దేవలమయ్యున్నారు ఆ పట్టణంలో ప్రకాశించగానో చంద్రైనా దానికి అక్కర్లేదు దేవుని మహమయ్యే దానిలో ప్రకాశించటం లేదు దానికి దీపం ఇప్పుడు చేయండి ముగింపు జనములు దాని వెలుగునందు సంచరించు జనములు దాని వెలుగునందు సంచరించు భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వద్దురు అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమూ వేయబడవు ఇప్పుడు నుండి ఇరవై నేను ఎప్పుడు చెప్పలేదు ఈ వాక్యం జనములు తమ మహిమను ఘనతను బాగా అర్థ తీసుకోవాల ఇక్కడ భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వద్దురు ఇరవై ఆరో వచనంలో జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చేదో గోరపుల యొక్క జీవ గ్రంథం ముందు వారే దానిలో ప్రవేశించరు కానీ నిషిద్ధమైనది ఏదైనాను అసహ్యమైనది ఏదైనాను అబద్ధమైనది ఏదైనాను ఈ మూడు గుంపులు నిషిద్ధము అసహ్యము అబద్ధము జరిగించు వాడైన దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు అసాధ్యం అనేది దేనిలోనికి పరిశుద్ధ ఏరుశల్యంలోని పరమ ఏరుశల్యంలోనికి అడుగు పెట్టలేరు అయితే ఇది ఈ ఇరవై నాలుగు ఇరవై ఆరు వర్షాలన్నీ కొంచెం జాగ్రత్తగా మనం ధ్యానించాలి ఎందుకంటే ఫస్ట్ ఆ జనము వెలుగులో సంచరిస్తారు కానీ లోపలికి పోలేనిస్తున్నారు కానీ ఇరవై ఆరో వర్షంకి జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొస్తారంటే మహిమ ఘనత లేని వారు బయటనే ఉంటారు మహిమ ఘనత తెచ్చుకున్న వాళ్ళే దాని లోపలి పోతారు అని నువ్వు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ గొప్ప జనం నుంచి కొంతమంది చివరికి వస్తారు లాస్ట్ మినిట్ సేవకులు అని నేను మీకు ఇదూకా సువార్తలో ఉపమానం చూపిస్తాను ఐదు గంటలకి సేవకొచ్చిన వాళ్ళు వాళ్ళు ఉదయం నుంచి సేవ చేసిన వేరే ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు అంటే ఒక్క గంటనే సేవ చేసిన వాళ్ళు లాస్ట్ మినిట్లో వాళ్ళు మనసు మార్చుకొని సువార్త ప్రకటించి మనుషులు అయితే భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వచ్చేద్దరు అంటే మహిమ అంటే ఇంగ్లీష్ లో గ్లోరీ అనేది కదా గ్లోరీ కాబట్టి ఈ యొక్క మహిమ దేనికి సంబంధించింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా కూడా తీసుకొని వస్తారు దాని తర్వాత గొప్ప కూడా తీసుకొస్తారు తమే మహిమలాగా వస్తారు చివరికి హతసాక్షులై ఆయన సన్నిధికి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు టెస్లో రాసిన పత్రికలో దీనికి సంబంధించిన విషయాలు నేను చూపిస్తాను టెస్లాంగ్ రాసిన పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయం తెలుసులో రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై అవ వచనంలో అది మనం చూస్తామనట్టు ఇవి కొన్ని నేను మీకు చూపిస్తా ఉంటాను నిశ్చయంగా మీరే మా మహిమ ఆనందం ఉన్నారు పౌలు చెప్తున్నాడు రక్షింపబడ్డ వారి గురించి మేము సేవకులం మాకు మీరే మహిమ నిశ్చయంగా మీరే మా మహిమ ఆనందం అయ్యి ఉన్నారు కాబట్టి నీకు ఆనందం ఎవరంటే నీ సేవలో రక్షింపబడ్డ నీకు ఆనందం అంట దాని నీ సేవలో రక్షింపబడ్డ నీ మహిమ అంట చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉంది కాబట్టి దేవుని మందిరంలోనికి నేను అడుగు పెట్టాలంటే ఈ లోకంలో ఆయన కొరకు మహిమను సమకూర్చుకోవాలి ఎవరు మహిమ అంటే రక్షింపబడ్డ మహిమ నీ ద్వారా ఎంతమంది ప్రభుత్వం ఎంతకు వస్తారో వాళ్ళందరూ నీ మహిమ అది నువ్వు తీసుకొచ్చి ఎంతకి ఇస్తూ నువ్వు గుర్తగా పోయి ఆ తెచ్చినా ఎన్ని తెచ్చినా చూడండి లెక్కివ్వడం కాబట్టి లక్ష మంది మహిమ ఎవరంటే గొప్ప జనమే ఆ మహిమని దేవుని సన్నిధికి నువ్వు తీసుకొని రావాలా అన్న విషయము ఇక్కడ చెప్పబడిందన్నట్టు దానికి నువ్వేం చేయాలా తొమ్మిదవ వర్షం జరండి పావులు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు ఎట్లా ఈ మహిమని నువ్వు జమ చేసుకొని రాగలవు ఆయన సన్నిధికి అంతే సునాయాసం కాదు ఇది ఆత్మీయ పోరాటము పెద్ద మహాసంగ్రామం ఇది యుద్ధము పెద్ద యుద్ధం జరుగుతుంది అందులో నువ్వు తొమ్మిదో వచనంలో పౌలు ఏ రీతి కష్టపడి ఈ మహిమను తీసుకొని కొరు అనుకోరు సునీసం కాదు అది బట్ అ కూడా కాదు సమస్తం సాధ్యం ప్రభుకి నువ్వు సాధ్యం నువ్వు నువ్వు నువ్వు విశ్వాసం పెట్టి ముందు పోతే ఆయనకు సాధ్యం అవును సహోదరులారా మా ప్రయాసమును కష్టమును మీకు గ్యాప్ క కదా కాబట్టి ప్రయాసము కష్టం ఏమిదని చెప్పాడు ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా మేము మీలో ఎవనిక నేను భారంగా ఉండకూడదని రాత్రి మగళ్ళు కష్టము చేసి జీవనము చేర్చు మీకు సువార్త ప్రకటించడం అంటారు మీకు పరిచర్ అంటే బాగా చేసుకోండి ప్రయాసపడి కష్టపడి ఎవని మీద భారంలాగా ఉండకుండా రాత్రి కష్టపడి సేవ చేశారు వీళ్ళు తర్వాత పదవత్సరాలు ఏమంటున్నానంటే మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అని్యము ఏ నిందలేదు అనింద్యముగాను ప్రవర్తించితేమో దానికి మీరు సాక్షులు దేవుడు సాక్షి నువ్వు చెప్పగలవా ఆ రీతిగా కొంచెం కష్టమే అయితే మనకు సమస్య ఏంటంటే ఎందుకు ఈ ప్రయాసం ఎందుకు ఈ కష్టం ఎట్లా వస్తే ఈ ప్రయాసం ఈ కష్టం ఉంటే మనకి కష్టం ఉంటుంది ప్రయాసం ఉంటుంది కానీ ఒకసారి చూడండి మొదటి తెసలు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగవ వర్షంలో మనం చూపించాం ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి మనకి చూడండి సహోదరులారా మీరు యూదయలో క్రీస్తు వేసినందున్న దేవుని సంగములను పోలి నడుచుకుని వారైతిరి వారు యూదుల వలన శ్రమలే మీరును మీ సొంత దేశంలో అనుభవిస్తున్నారు ఆశ్చర్యం కదా ఎవరి దేశంలో వారి దేశస్తులే శ్రమలని కల్పిస్తున్నారు క్రైస్తవులకి ఏ దేశంలో ఆ శ్రమలు కల్పిస్తారు చూడండి మరోసారి పద్నాలుగో ప్రశ్న నేను చదువుతున్నా మీరు యూదా యూదయలో క్రీస్తు చేసినందున్న దేవుని సంగములను పోలి నడుచుకున్న వారైతేరి వారు యూదుల వలన శ్రమలే మీరు మీ సొంత దేశస్తుల వలన అనుభవించి తిరిపదులు ఏ రీతిగా క్రైస్తవులని హింస పెట్టిండ్రో అన్యుల దేశాలలో అన్యులు కూడా విశ్వాసులని అట్లనే హింస పెడుతున్నారు అని చెప్తుంటారు ఇది ప్రిన్సిపల్ అన్నట్టు ఇది ఒక విధానం ఆత్మీయ విధానం ఒకడి దేశంలో వాడే శువార్త చెప్పుకోవాలా ఎవడి దేశంలో వాడే శ్రమలు అనుభవించాలా అదే విధానం అన్నట్టు ఆ తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయటకై చూడండి యూతులు ఎట్లా సంపూర్తి చేసుకుంటారు వాళ్ళ పాపముని ఇక్కడుంది సూచన ఆ యూతులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయటకై ప్రభున యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి చూడండి ఇస్రాల్పదులు ఎట్లా వాళ్ళ పాపంని సంపూర్తి చేసుకుంటున్నారో ప్రభు ఏసును ప్రవక్తలను చంపి మమ్మల్ని హింసించి అన్నిచులను రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంక పరచచ్చు చూడండి వాళ్ళు ఎట్లా ఎట్లా ఎట్లా చేస్తున్నారు దేవునికి ఇష్టలు కాని వారును ఎట్లా తయారూడు దేవునికి ఇష్టాలు కాని వారును మనుషులకు అందరికీ విరోధులై ఉన్నారు అందరికీ ఈ లోకంలో అసలు వాళ్ళంటే ఎవరికి ఇష్టం లేదు ఒక క్రైస్తులకు తప్ప అది సగం సక్యం సగం బుద్ధం అబద్ధం వాళ్ళందరికీ విరోధులు అంట అర దేశస్తులకు విరోధులే ప్రతి దేశస్తునికి విరోధి లాగా ఉన్నారు ఇది ఎవరు చెప్పలేరు ఈ వాక్యం హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తా ఏ పాస్టర్ చెప్పలేడు ఈ వాక్యం అనవసరంగా ఎందుకు తలనొప్పి తెచ్చిపెట్టుకోవాలో బ్రదర్ వాళ్ళతో దేవునికి ఇష్టలు కానివారంట వాళ్ళు ఎందుకంటే ఆమోస్రంథంలో చూసినాం నేను మీకు తెలిసా చెప్పిన నేను ఇంక ఎన్నడిగి మిమ్మల్ని దాటిపోనున్నాడు అయిపోయింది వాళ్ళ టైం వాళ్ళు ప్రతి దానికి ఆటంకమే ప్రతి దానికి ఆటంకమే ఏసు ప్రభువుని చంపినారు ప్రవక్తలను చంపినారు అని జన్ల రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడుకుంటూ ఆటంక ఆటంకపరుచున్నారు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులై ఉన్నారు కాబట్టి దేవుని ఉగ్రత తుదముట్టు తుధముట్ట వారి మీదికి వచ్చును దేవుని ఉగ్రత తుదముట్ట అంటే చివరికి కంక్లూడింగ్ తుధముట్ట అంటే చివరికి అన్నట్టు వారి మీదికి వచ్చాను ఆల్రెడీ వచ్చింది వాళ్ళ మీద ఈసారి వాళ్ళ మీద వచ్చాను కేవలం యేసు ప్రభు ద్వారా తప్ప ఇంకా వాళ్ళకి ఏ మార్గం లేదు ఏ అవకాశం లేదు చివరిగా ఒక వాక్యాన్ని మీకు చూపిస్తా పంతొమ్మిదో వచ్చంలో ఏలైన మా నిరీక్షణ ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది కిరీటాలు ఏంది నిజమైన కిరీటాలు ఇస్తారనేసి చాలా మంది చెప్తుంటారు వాక్యాలు పరలోకం పోతే నీకు నిజమైన కిరీటం ఇస్తాడు దేవుడని ఇలాగా చూపించిన మహిమ ఎవరని రక్షింపబడ్డ దేవుని మహిమ మేఘములు ఎవరంటే రక్షింపబడ్డ దేవుని మేఘములు ఇప్పుడు ఇక్కడ పంతొమ్మిది వర్షాల పాలు చెప్తుంట ఆనందమైనను అతిశయరిటమైనను ఏది మన ప్రవేణ యేసు యొక్క రాకడ సమయమున ఆయన రాకడ సమయమున అతిశయకిరీటం ఏది ఆయన ఎదుట మీరే కదా మా సేవ విధానంలో రక్షింపబడటం మీరే కదా మా అతిశయకిరీటం అంటే ఏది కూడా గొప్పతనం చూపించుకోవడానికి వీల్లేదన్నట్టు ఆ గొప్పతన వాక్యము ఇంకొక అవకాశం ఉంటే ప్రాంతానికి మనం ధ్యానిస్తుంది పక్షుతుల వాళ్ళు తండ్రి మీకు వంగరాలనైనా కృపకల దేవ మీకు స్తోత్రాలైనా ప్రభావతీ తల్లి ఈ లోకం మంచి తల్లి మీ మహిమాహి మీ తీసుకొని రావాలా ప్రభు ప్రతి ఒక్కరూ ప్రయాణిస్తా బహు కష్టపడమన్నారు దివారాత్నంలో తండ్రి అటువంటి ఆలోచన అటువంటి తలం అటువంటి ప్రేరపణ మాకు అందరికి కనుగ్రహించి అనిపించి మమ్మల్ని అందరినీ మీకు ఒక సాక్షి పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి హలో స్తోత్రం ప్రాబా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడ మహోన్నతుడ తండ్రి మైమా సరూప దేవ కృపామైడానికి స్థుతులు స్తోతలు అర్పించుకున్న గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ ప్రభా సురక్షితంగా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజ్జ లెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాత్రు కాచి కాపాడి ఇక నూతన దినం మాకు అనుగురించినారు ప్రభావ నీకు వర్ణాలు ప్రభావ నీకే కృతజ్ఞతాస్థతులు అర్పించుకోవడం అయినా సమస్త ఘనత మహిమా ప్రభావములు మహా తేజస్సు మహాశ్వరుగ యుగంలో నీకే కలుగుని కాక హాలీయ నా ప్రభావ తన యొక్క మీకు స్వరమైన ధన్యతను భాగ్యాన్ని మీరు మాకు ప్రకటన గంధం ప్రభావం ఇరవై ఒక అధ్యాయంలో ప్రవాహం రాజ్యం ఏ రీతి అది ఏదిగా దిగువస ప్రభావం మాకు చూపించానైనా కొత్త ఆకాశం కొత్త భూమి ప్రభావం నాయన ఏసై అది ఆత్మీయమైంది ప్రభ పరమ ఇరుషులు ఏం నూతనమైన ఈర్షులేం ప్రభ పై నుంచి దిగి వస్తుంది ఆత్మీయంగా మీరు మాకు చూపిస్తున్నారు నాయన గొప్ప దేవ ఈ లోకమంతా ప్రభావ సంఘం ఎత్త పడుతుంది ప్రభావ అబద్ధ బోధలో మళ్ళీ కొట్టుకొని మాట్లాడుతున్నారు నాయన వేసే ప్రభావ ఆ అబద్ధ బోధ నుంచి ప్రభావ గొప్ప జన సమాని సత్యాన్ని ప్రకటించి వాళ్ళు తీసుకొని రావాలా గొప్ప జనమే ప్రభావ మహిమనైనా ఏసఐ అయినా తన్ని వాళ్ళందరినీ ప్రభావ మహిమలాగా మీ సన్నిధి తీసుకొని రావాలా ప్రభా మా ఆనందము కిరీటమే ప్రభావ గొప్ప జనమే ప్రభావ అయినా మనుషులను ప్రభావ రక్షణ నడిపించడమే మా కిరీటం ప్రభావ గొప్ప దేవానికి వర్ణాలిసయ్య నా ప్రభా ఈ రోజు ప్రభా ప్రపంచం అంతా ప్రభా ఇస్రా దేశానికి ఎంత ప్రాధాన్యస్తుంది అయినా కాబట్టి అది ఎంత భయంకరంగా ప్రభా దిగజారింది అపోస్తున్న ప్రభ మిమ్మల్ని ఓ ప్రభా హింసించినారు ప్రాభ అక్కడ చంపినారు ప్రభాన్ని ప్రవక్తలనైనా ప్రభ తన ఈ రోజు కూడా అరీతిగానే జరుగుతుంది ప్రభావ కానీ ఎవరు ప్రభావం గ్రహించలేని చెప్పలేని స్థితిలో ఉన్నారు ప్రభావ మాకు ఇచ్చినారు ఈ వాక్యాన్ని ప్రభావ మేము ప్రకటించాల నీకు కనివిపు కలిగించాలా మా మతప్రమైన మైకంలో నుంచి ప్రభావ అబద్ధ బోధ నుంచి వాళ్ళు విడుదల తీసుకొని రావాలా ప్రభావ అలాంటి అభిషేకం మాకు అనుగరించమని ప్రదిష్టమైన గొప్ప దేవనాథాన్ని ఇసు ప్రభావ మీ మహిమను ప్రభా భూరాజుల ప్రవ మీ మహిమను తీసుకొని మందిరంలో కూడా అడుగు పెట్టినారు ప్రభా అక్క పరలోక రాజ్యంలో ప్రభా ఆ మందిరంలో అడుగు పెట్టాలంటే ప్రభా మీ మహిమను తీసుకొని రావాలి అనేక జనమైన ప్రభావ మీ సన్నిధి తీసుకొని రావాలా ప్రభా నాది అప్పుడే ప్రభా మాకు అర్హత ఉంటుంది ప్రభావ మా పేర్లు కూడా అక్కడ రాయబడతాయి ప్రభావ పన్నెండు వంద అపోస్తులు పన్నెండు వంద అపస్తుల పేర్లంటే ప్రభావ ఆత్మీయంగా ప్రభావ విషయాలు మీరు మాకు చూపించినారు నైనా అది శారీరకమైన పేర్లు కాదు శారీరకమైన గోత్రాలు కావాలని అవన్నీ ఆత్మీయమైన సత్యం ఒక పేరులో ఒక అర్థం మాకు చూపించినారు అవన్నీ మాకు సాదృశ్యమైన ప్రభావం మేము కూడా ఆ రీతిగా ఉండాలా నాతో తన మీలో సంపూర్ణంగా మేము పరలోక రాజ్యంలో నిషిద్ధమైన అబద్ధం ప్రకటించే వాళ్ళు అబద్ధం జరిగే వాళ్ళు అసహ్యమైన వాళ్ళు ఎవరు కూడా పిల్లలు ప్రవేశించారనైనా గొప్పదేవ పశుద్ధమైన గుంపే ప్రభా అందులో ప్రవేశిస్తారు అది ప్రభ గొప్ప జనాన్ని తీసుకొని ప్రభావ మహిమని తీసుకొని ప్రవ అనేకులు తీసుకొని మీ సన్నిధికి రావాలా దేవాత ఇవ్వాలంటే సేవ కోసం మేము ప్రయాసపడాలా ప్రభా అది ఎంతో బహు కష్టపరతరమైన ప్రభావ కానీ ప్రయాసపడాలా వాటి కోసం మేము నేర్చుకోవాల ప్రభ కష్టపడాలా ప్రభావ యువరాత్రులు ప్రభావ మీ వాక్యాలను ధ్యానించి ప్రభావ అందులో ఆత్మీ సత్యాలు ఇంకా మేము తెలుసుకోవాల ప్రభావ ఇప్పుడు మాకు ఉన్నది ఏం అర్థం కాలేదు ప్రభ నేను ఇంకా మేము అర్థం చేసుకోవాలా ఇంకా అనేకమైన విషయాలు మేము మా ఆత్మీయనే తెలిపండి మా శరీరాలను ప్రభ ఓ దేవ ఐసు ప్రభ స్వస్థపచ్యమని ప్రాదిష్టమైన పది పరివిధాలు గొప్ప ఆత్మ శరీరం ఓ ప్రభ జీవాన్ని స్వస్థపచ్చమని ప్రాదిష్టమైన గొప్ప దేవ సంపూర్ణంగా ప్రభ మీ ఆత్మలాగా మీ పత్రిక మీ వాక్యంలాగా మీ మారాల ప్రభ నయన ఈసయ పత్తి మురం మందిరం మీకు సాదృశ్యంగా ఉంది ప్రభావ మిమ్మల్ని ధరించిన మేము కూడా ప్రభావ మీకు సాదృశ్యంగా ఉన్నాం ప్రభావ మీకు మందిరానికి సాదృశ్యంగా ఉన్నాం ద్వారపాలకులగా ప్రభావ అనేతులు మీ మందిరం మేము నడిపించాలా ఆ మహిమను తీసుకొని ప్రభావ మేము ఒకనొక దినం ప్రభావ మీ సన్నిధులు మేము అడుగు పెట్టాలా ప్రభావ అలాంటి సేవ కోసం మేము ప్రయాసపడాలా లక్షా నలభై వందల గుంపు తప్ప ఎవరైనా కాబట్టి ఆ గుంపుకు తగినట్లు మేము జీవించాలాము ఆ జీవితాలు కూడా అట్టు మార్చుకున్నప్పుడే ఆ రీతిగా జీవించినప్పుడే ఆ మహిమను తీసుకొని రాగలం ప్రతి దశల్లో మేము జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా జీవించాలా అబద్ధాన్ని మేము ప్రకటించద్ ప్రభావ మా ప్రవర్తనలో కానీ ప్రభా మా బోధలో గాని ప్రభా సత్యమే మేము ప్రకటించాలా ప్రభా అయినా ప్రతి దశల్లో ప్రభా మేము జాగ్రత్తగా ఉండాలా ప్రభా పౌలు ప్రభ ఎంత కష్టపడి ప్రభా ఎంతగానో ప్రభా అని ప్రయాసపడిన ప్రభా అయినా అన్ని కూడా ప్రభావ ఇస్రాయల్ దేశాలను వాళ్ళంతా ఎజరించిన అన్నే గానీ ఆయన అతను షేధించుకున్న ప్రభా సువార్థ ప్రకటించగలినాడు అందుకే ధైర్యంగా అంతగా చెప్పగలిగినాడు ప్రభా మేము చెప్పలేం ప్రభావమాట కానీ మేము పౌలు లాగా తయారు కావాలా పౌలు ఏ రీతికి చెప్పిండో దేవరాత్రులు కష్టపడిండు ప్రభా సేవ చేసిండు ఎవరి మీద ఆధారపడలేదు కానీ ప్రభా ఈ లోకం అంతా కష్టపడితేనే కష్టపడకుండా నాకు అన్ని సునాయసంగా వచ్చేస్తే అన్ని నాకు దేవుడే ఇస్తున్నారని చెప్పి గుడ్డి నమ్మకంలో పోతున్నారు ప్రభా అది అబ అబద్ధం అది నాయన కష్టపడకున్న ఈ లోకంలో ఏది రాదు పౌలు లాంటి వాడు ప్రభావ కష్టపడి ప్రభా సువార్త ప్రకటించినాడు ప్రభావ ఎవరి దివారాత్రులు కష్టపడి పనిచేసుకుని ప్రభావ డబ్బులతో సేవ చేసిన అనేకులు పంచిన ప్రాభ మా సేవా జీవితంలో ఆ రీతనే ఉండాలి పౌలులాగా మేము తయారు కావాలా ప్రభావ మేము ఇప్పుడు రీతిగా ఏం ప్రాబ్లం తయారు చేయమని ప్రాదిష్టం వాళ్ళు ప్రతి బలహీతలు ఏమైనా తొలగించండి ఈ వాక్యానుసారమైన జీవితంలో ప్రభావ వాళ్ళు ఇంకేమైనా బలహీతలు ఉంటే ప్రభావ నిషిద్ధమైన ఏమంటే వాటి నుంచి మాకు విడుదల ప్రాదిష్టం అటు మేము ఒప్పుకుంటున్న మీ సన్నిధిలోనైనా ప్రతి క్షణం మా హృదయాలు మేము పరిశీలించుకోవాలా గుడ్డిగా మోసపోయేది కాదు ప్రభావ మీ వాక్యంతో ప్రతి దినం మీరు శుద్ధీకరింపబడుతూనే ఉండాలి ఆ రీతిగా మమ్మల్ని అందరినీ తయారు చేయండి మీరు నూతనమైన పరిశుధాత్మ అభిషేకం మాకు అనుగరించండి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షిని పెట్టుకోండి గొప్పదేవా ప్రార్థనలు మేమన్నీ కనిపెట్టుకోవాలా ప్రభావ ఈ లోకంలో ఏం జరగబోతుంది రాబోయే దినాల్లో ఏం జరగబోతుంది అవన్నీ ప్రభావ మేము తెలుసుకోవాలా ప్రార్థనలు కూర్చొని చైనా దేశంలో ఏదో జరగబోతుంది ప్రాభ కానీ మేము ప్రార్థనలు కూర్చొని మేము ఇలా రాబోయే దినాల్లో ఇంకా రెండు నెలల్లో ఇంకా మూడు నెలల్లో ప్రభావ నెక్స్ట్ ఇయర్లో ఏం జరగబోతున్నా అన్ని ప్రవా ప్రార్థన కూర్చొని కనిపెట్టాలా ప్రభావ దివారాతులు ప్రభావ అలాంటి ప్రార్థన శక్తి వీరులుగా మమ్మల్ని తయారు చేసి మమ్మల్ని బలపరిచి నడిపించి ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకోండి ఏపీపీఎం గ్రూప్లో ఉన్న బ్రదర్స్ని ఆరాధనలు పాల్గొన్న బ్రదర్స్ అందరినీ రాని వాళ్ళందరినీ మీరు బలపచ్చం మీరు ఆశ్రవదించండి నూతన అభిషేకం నూతన జ్ఞానం చేతి నింపండి వాళ్ళు ఉద్యోగ స్థలాల్లో పనిబట్లు అంతట్లో ప్రవ్వ ఘనజీవాన్ని గురించి మీ కొరకు సాసులు పెట్టుకొని వాళ్ళ హృదయవాంచం మీరు తీర్చండి మా కుటుంబాలు మా పిల్లలందరినీ ప్రభావి సత్యంలో మేము తీసుకొని రావాలి మీరే సహాయపడండి చంద్రశేఖర్ బ్రదర్ ముట్టని ప్రభావ అన్నకు మంచి ఆరోగ్యం దయచేయండి పర్లోకోపు జ్ఞానం చేతి నింపండి ఇంకా అనేక మంది విషయాలు అన్నదారు బయలుపరండి అనేక పర్యాలించి మాకు మీరు చూపిస్తున్నారని అయినా వాటి మీద జాగ్రత్తగా మీరు భద్రపరచుకోవాలా మా హృదయమైన పలకలు మీరు రాసుకోవాలా ప్రభావ వాటిని విశుద్ధీకరించే మనుషులకు ప్రకటించాల ప్రభావ ఇది ఎంతో ప్రాముఖ్యమైంది అందుకే ప్రభావ ప్రతి వాక్యాన్ని ప్రభావ మేము ఆ హృదయల మీద రాసుకోవాలా ప్రభావ మేము పేపర్ మీద రాసుకోవాలా మా హృదయాల మీద కూడా రాసుకోవాలా దీర్ఘంగా ధ్యానించాల ప్రాభ వాటిని విశుద్ధీకరించే మనుషులు ప్రకటించాలా ప్రాభ అలాంటి జ్ఞానాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని ప్రాధిశం అన్నాన్ని బలపరిచి ఇంకా అనేక మంది విషయాలు బయలుపరచండి అన్న కుటుంబం చోటు పెళ్ళ చోటి మీకు కంచేనైనా నూతనంగా అభిషేకం ఇచ్చేవాళ్ళు బలంగా వాడుకోండి ఇస్తారు మీ మంచి ఆగ్నై చేయండి అన్నవాళ్ళు అన్నదమ్ముల కుటుంబాలు అక్కర్జీలు అందరూ ప్రభుత్వ సత్యంలోకి రావాలా ఆయన ఇంక ఎంతమంది రాలేదో ప్రభా ఆ బ్రదర్స్ అందరూ మీ బలపచ్చే మీ కృపలో భద్రపచ్చుకోండి నీకే వన్నాలు అర్పించుకోండి నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నమేనా సమస్త ఘనత మహిమా ప్రభాలు నీకే సమర్పించుకుంటున్నామేనా సకృతి బ్రదర్ వచ్చి మీ ప్రార్థిష్టం దేవ గర్భఫలం మీరిచ్చే బహుమానం మీరు ఇచ్చినందుకే నీకు వన్నాాలు ఇస్తారు ఆ బిడ్డ చుట్టూ ప్రభా సిస్తారు మీ అగ్ని కంచేయండి ఆయన గర్భం చుట్టూ మీకు కంచేయండి దుష్ట ముట్టడానికి వీల దేశ క్రీస్తాను నీకు ఆజ్ఞాపిస్తున్నా నా దేవ నా ప్రభావ గర్భం ప్రభ పడాల ప్రభావ మీరే కాచి కాపాడి మీ కృపలో భద్రపచ్చుకోండి అయినా విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరచడం చక్రవతి గారు ఇంకా మీ నూతనగా అభిషేకించి మీ కొరకు శాసన పెట్టుకోండి నూతన అభిషేకం నూతన జ్ఞానం చేత నింపి ప్రతి చోట మీకు వరకు శాసన పెట్టుకోండి ఆయన ప్రభు ఇంకా ఎంతో ప్రభు ఈ లోకంలోనైనా ఆయన మీ లోన్న వాళ్ళందరూ ప్రభావ సత్యాన్ని గ్రహించాలా ఇంకా సమయం చాలా తక్కువగా ఉంది ప్రభావ మేము సిద్ధపడాలా ఇంకా అనేక విషయాలు మేము నేర్చుకోవాల ప్రభావ నేర్చుకుంది కొంచమే ప్రభావ పాయింట్ వన్ కూడా నేర్చుకోలేదు ఇంకా మేము నేర్చుకోవాల ప్రభ మీ శనిలో కూర్చొని దివారాతులు అంటే భాగ్యాన్ని కృపలు మాకు అందరూ మీరు సిద్ధపరుకోమని పరిశుద్ధ నామవున ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థించండి పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏ సయ్యానికి వందనాలు ప్రభ నా తండ్రినికి కూతురు స్తోత్రములు నా తండ్రి వాక్యం ద్వారా ప్రభాన్ని స్వరం మీరు మాతో మాట్లాడినారు ప్రభాయన తండ్రి కాబట్టి ప్రభా మీరు చూపించినారు మాకు మార్గం ఒక గురి ప్రభ రక్షణ నాయనా వాళ్ళని నడిపిస్తేనే మీకు మేము మహిమ తీసుకొచ్చేలాగా అని మీరు మాకు చూపించినారు ప్రభ నేను ఈ గడిచిన కాలం అయితే నాయనా ప్రభ అది మాకు తెలియదు ప్రభ కాబట్టి ఈరోజు మీరు నాయన మాకు చూపించినారు కాబట్టే ప్రతి దినం ప్రభాని సన్నిధికి వస్తే ప్రభ నాయనా తండ్రి మీ మర్మాలు మీ యొక్క సత్యాలు మా పట్ల మీ చిత్తం ఏంది నాయన సమస్తం మీరు మాకు చూపిస్తున్నారు ప్రభ దానిని బట్టి మీకు ఎంతో వందనాలు మీకు కృతజ్ఞతలు ప్రభ కాబే ప్రభ మేము అనేకులకి వాక్యాన్ని ప్రభా నాయన వాళ్ళందరి చేత పాపాలు ఒప్పించాలా ప్రభ వాళ్ళ జీవితాలు నాయన వాళ్ళ మనస్సులు ప్రభ మీ తట్టు తిప్పాలా ప్రభ నాయన నాయనా ప్రభ అనేకులని మేము రక్షణలోకి నడిపించాలా ప్రభా నాయన కాబట్టి నాయనా ప్రభ ఆ రీతిగా నడిపించాలంటే మా జ్ఞానం మా బుద్ధి ఏమాత్రం పనిచేయదు ప్రభ కాబట్టి మీ జ్ఞానం కావాలా మీ కృప కావాలా మీ పరిశుద్ధాత్మ నడిపింపు కావాలా ప్రభ కాబట్టి ప్రభ నాయన తండ్రి ఆ దినం ప్రభ నాయన అపస్తులందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై నాయన వాళ్ళు వాళ్ళకి అలాంటి వాక్ శక్తి అనుగ్రహించినవు ప్రభ పేతురుకి నాయన అలాంటి వాక్శక్తి అనుగ్రహించినావు కాబట్టి పేతులు ప్రవచిస్తే నాయన ఎంతో మంది రక్షణ పొందినారు ప్రభ ఆ రీతిగా ప్రభ వాళ్ళ హృదయాలు కూడా ప్రభ నీ తిరిగేలాగా ప్రభ నీ వైపు మల్లేలాగా ప్రభ ఆ రీతిగా పేతురు ద్వారా మీరు మాట్లాడినారు ప్రభ అలాంటి అభిషేకము అలాంటి వాక్శక్తి అలాంటి నడిపింపు మాకుంటేనే ప్రభ ఈ చివరి కాలంలో నాయన ఈ దయ్యాల బోధలు అబద్ధ బోధలు భ్రమపరిచే బోధలు నైనా ఎక్కడ బట్టినా విస్తరించున్నాయి ప్రభ ఆయన మనుషులంతా కాఠిన్యంతోనే ఉన్నారు ప్రభ కఠినపరుచుకున్నారు ప్రభ ఎవరికి వాళ్ళే మేము బుద్ధిమంతులము మేము సత్యంలో ఉన్నాము మేము జ్ఞానులమని విర్రవిగుతున్నారు ప్రభ కాబట్టి అట్లా విర్రవిగే దుష్టత్వం నుంచి వాళ్ళని విడిపించాలంటే ప్రభ నీ వాక్శక్తి మాకు కావాలా ప్రభా నీ నడిపింపు నీ అభిషేకం మాకు కావాలా ప్రభా తండీ అప్పుడే ప్రభ వాళ్ళ ఉన్న దుష్టశక్తులు నాయన వాళ్ళ హృదయ కాఠిన్యం పోగలదు ప్రభ కాబట్టి అలాంటి అభిషేకం మీరు మాకు అనుగ్రహించండి ప్రభ అపస్తులైతే ప్రభా ఏ దినం అయితే ప్రభా వాళ్ళు మీ యొక్క వాగ్దానాన్ని కనిపెట్టుకొని ఆ అభిషేకం పొందుకొని వాళ్ళు ఎట్లయితే ప్రభా మీ కొరకు నాయన నిలబడి సువార్త ప్రకటించి నాయన చేయగలిగినారో అలాంటి అభిషేకం మాకు ఈ చివరి దినాల్లో మీరు రాకడ సమయంలో మాకు అనుగ్రహించండి ప్రభా ఎందుకంటే మీకు మహిమ ఘనత తీసుకురావాలన్నా మీ సహాయమే మాకు కావాలా ప్రాభ ఎందుకంటే సమస్తం మీకే అధికారం ఉంది ప్రాభ కాబట్టి మా సమస్త ప్రవర్తన అంతా నీ అధికారకు లోబడి ప్రాభ ఆ అధికారాన్ని పొందుకోవాలా ప్రాభ కాబట్టి సర్పాలను తేళ్లను వాటి అన్నిటినీ తొక్కే అధికారం మీరు మాకు అనుగ్రహించినారు ప్రాభ కాబట్టే ప్రభా నైనా మేము వెళ్ళాలా ప్రభా తండ్రి మీరే మమ్మల్ని నడిపించండి మీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు అనుగ్రహించండి ఆయన మళ్ళా ఏమి ఉండడానికి వీల్లేదు ప్రభ నీ పట్ల ఆయస్కరంగా ప్రభ మాలో ఏ పాపభురితమైన శరీరం ఉండడానికి వీల్లేదు ప్రభ నాయన అధిక మహిమ గల శరీరంగా మాది ఉండాలా ప్రభ అది నాయన ప్రభ మీరు అట్లా మమ్మల్ని నడిపించండి అలాగే ప్రభా నాయన కాబట్టి వాక్యంధారను చూపించినావు ప్రభ కాబట్టి పౌలు ఎంతగానో కష్టపడి ప్రయాసపడి ఆయన రాత్రిం బగలు ప్రభ నాయన తండ్రి పౌలు ఎంతగానో నాయన ఆ యొక్క వాళ్ళ కోసం ప్రయాస ఆ నిరీక్షణ ఆ అతిశయ కిరీటం కొరకు అది రక్షణ పొందిన వాళ్ళే అని నాయన ఈ దినం మీరు చూపించినారు ప్రాభ కాబట్టి మా గురి ఇప్పటి నుంచి ఇదే ఉండాలా ప్రాభ దీన్ని చూస్తూనే మేము ముందుకు పోవాలా ప్రాభ అనేకులని రక్షణలోకి నడిపించాలా తొలగిపోయిన వాళ్ళు నులివెచ్చని జీవితం జీవించే వాళ్ళకి మీ వాక్యాలు మేము ప్రకటించాలా ప్రాభ ఏది మాలో ఉండి ఒట్టిగా మృతం అది మీ చిత్తము కానే కాదు ప్రాభ ఈరోజు క్రైస్తవులు సేవకులు అందరూ విశ్వాసం పెడుతున్నారు కానీ క్రియలు ఒక్కరిలో కూడా లేవు ప్రభ ఒక్కరి ప్రవర్తన కూడా నీకు తగినట్లు లేదు ప్రభ పైకి బుద్ధిమంతులు పైకి భక్తి ఉన్నారు కానీ ఒక్కరు కూడా నీ శక్తిని వాడుకోలేని బలహీనమైన ఘట్టాలాగా ఉన్నారు ప్రభా తండ్రి కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా మేము స్వస్థత బుద్ధి ఇవ్వాలా ప్రభ ఎందుకంటే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది అన్నావు ప్రభ కాబట్టి స్వస్థ బుద్ధి వచ్చినప్పుడే మెలకుగా ఉంటారు ప్రభ జాగ్రత్త పడగలుగుతారు మత్తుల నుంచి వస్తారు ప్రభా కాబట్టి ప్రభా ఎక్కడికి వెళ్ళినా ప్రభా నాయనా నీ వాక్యాన్ని మేము ప్రకటించాలా ఏ విషయంలో ఎక్కడ వెనకడు వేయకుండా ఏ విషయంలో ప్రభా రాజీ పడకుండా నాయన మనుషులు నొచ్చుకుంటారనో బాధపడతారనో ప్రభా మనుషులు తిడతారో దూషిస్తారో కొడతారో చంపుతారని కాకుండా ప్రభా మేము చెప్పాలా ప్రభా అది కాఠిన్యంతోనైనా మేము చెప్పాలా ఎందుకంటే ఆ చెప్పకపోతే భయంకరమైన శ్రమంలోకి పోక తప్పదు ప్రభా వాళ్ళు మరణించక తప్పదు కాబట్టే ప్రభ వాళ్ళతో ప్రేమతోనే ప్రభ నాయన మేము నాయన హెచ్చరించాలా ప్రభ అనేకులను నీ వైపు తిప్పాలా ప్రభ అనేకులకి ప్రభ తండ్రి ఆ శ్రమల నుంచి మేము విడుదలిచ్చి నాయన నాయన నీ తట్టు మేము తిప్పాలా ప్రభ కాబట్టి సమస్తం ప్రభ నాయన మీ చెత్త ప్రకారంగా మమ్మల్ని మారుస్తున్నారు ప్రభ కాబట్టే ప్రభ అన్న ద్వారా ఎన్నో విషయాలు చూపించినారు ప్రభ ఎవరికీ లేదు ధన్యత ఎవరికి లేదు ప్రభ యోగ్యత ఈ లోకంలో ప్రభ ఎందుకంటే ఏ సేవకుడు ప్రభ తనకు ఇచ్చిన జ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడని కాలంలో ఉన్నాం ప్రభా ఎందుకంటే ఉచితంగా పొందుకున్నారు కానీ ఉచితంగా ఇవ్వడానికి ఎవ్వరి హృదయాలు ఎందుకంటే ప్రభా ఈ రోగం అట్లా ఉంది సంఘాలు అట్లా ఉన్నాయి సేవకులు అట్లా ఉన్నారు కానీ మాకు యథార్థంగా నాయన మీ హృదయం కలిగిన తండ్రి ఒక శిశు మాకు ఒక గురువుగా ప్రభ నాయన మీరు మాకు అన్నను అనుగ్రహించి అన్న ద్వారా ప్రభా మీ సంకల్పం మీ చిత్తం ఏమిటో ప్రతిదీ మాకు చూపిస్తూ మా ఆత్మలని ఎంతగానో బలపరుస్తు నాయన వాక్యములో మమ్మల్ని ఎంతగానో బలపరుస్తు నాయన సత్యంలో మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకెంతో వందనాలు ప్రభా మీకెంతో కృతజ్ఞతలు నాయనా తండ్రి నిజంగా మీరు మాకు ఇచ్చిన ధన్యతే ప్రభా నాయనకంలో అన్ని ఉన్నా వాళ్ళకి ఉందో లేదో ఆ ధన్యతలు మాకైతే తెలియదు కానీ ప్రభ మాకైతే మీరు సమస్తం మాకు నాయన గొప్ప ధన్యతనే మీరు అనుగ్రహించినారు ప్రభా మీ విషయంలో ప్రభ సత్యంలో ప్రభా నాయన కాబట్టి మీకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేం ప్రభ కాబట్టే మా ప్రాణము ఆత్మ శరీరము నీకే సమర్పించుకుంటూ నాయన నీ ఎందు విశ్వాసం పెట్టి నీ పట్ల విధేయత కలిగి నాయన మేము ముందుకు పోతూ నీకు తగినట్లుగా నీ అడుగు సమస్తము ప్రభ మా ప్రవర్తన మా అన్ని ప్రభ నీకు అప్పజెప్పుకుంటూ మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ మీ చిత్త జీవిస్తూ చేస్తూ నాయన చివరికి ప్రభ మేము నీ దగ్గరకు వచ్చేలాగిన ప్రభ ఎక్కడ ఈ లోక సంబంధంలాగా ఈ లోకస్తుల్లాగా ఈ లోక సంబంధమైన గుణగానాలు ఏవి మాలో కలగకుండా క్రీస్తును పోలి క్రీస్తు కలిగిన గుణగానాలు మేము ఆయుధం లాగా ధరించుకుంటూ మేము ధైర్యంగా ముందుకు పోయే అలాంటి కృప వెంబడి కృపా ప్రాభైనా నాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నజరేడైన ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నా అంతండి ఆ ప్రార్థించండి అక్క ప్రేమగల మాపర్లకు తండ్రి పరిశుద్ధులైంది ఏసేనాయన రక్షక మేమందరం కూడుకొని ప్రార్థించుకోవడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనములు స్తోత్రములు వేశాయ ప్రభా చక్రవర్తి బ్రదర్ కనుగ్రహించిన గర్భ ఫలాన్ని బట్టి వినలేని వందనముడు స్తోత్రములు వేశాయ ప్రభా గర్భ నిల్వ మీరే సహాయాన్ని అనుగ్రహించండి దేవా ఎటువంటి ఆపద లేకుండా తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండులాగా అనుగ్రహించండిసయా అవునేసర్భఫలం మీరిచ్చిన బహుమానం వేసా అందుకోసం బ్రదర్ ని చూజ్ వందనాలు వేసేయ బాడీ పరామిటర్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షేమాన్ని కలిగించండి దేవా అలాగే ఎంతమంది అయితే కోసం వెయిట్ చేస్తున్నారో వారికి అందరికీ గర్భఫలాలను అనుగ్రహించండిసయా మంచి జాబ్స్ ని అనుగ్రహించండి దేవా మేమందరం క్రీస్ రాయ प्रभमक अंदर की బోధించే బిడ్డలుగా పనిముట్లుగా మమ్మల్ని వాడుకునండి అనాథలను నిరాశ్రయలను నిరుద్యోగులను విధ్వరాలను పేదలను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభ ఏదైతే ఫుడ్ క్రైసిస్ పొంచి ఉందో ప్రభ ఆ ఫుడ్ క్రైసిస్ రాకుండా ఉండేలాగా అనుగ్రహించండి దేవా ఏసా నాయన రక్షక ఈ గ్రూప్ సభ్యులందరినీ కాపాడి దీవించి ఆశ్వదించండి వారి స్పిరిచువల్ లైఫ్ లో వర్క్ విషయంలో ఆరోగ్యం విషయంలో అంతటి మీరే కాచి కాపాడండి సార్ సేవకు కావాల్సిన రిసోర్సెస్ ని మీరే అనుగ్రహించండి సార్ ప్రభా క్యాన్సర్ పేషెంట్స్ గురించి న్యూరోలాజికల్ పేషెంట్స్ గురించి కిడ్నీ పేషెంట్స్ గురించి హార్ట్ పేషెంట్స్ గురించి చిన్న పిల్లల గురించి ఇంకా రోగులతో రోగాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి గురించి ప్రే చేస్తున్నాను సార్ స్వస్థతను అనుగ్రహించండి సార్ వైరస్ బాధితులను కాపాడి దేవించి ఆశీవదించండి సార్ స్పెషల్లీ వరద బాధితుల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నానే సార్ వారికి ఫుడ్ షెల్టర్ ప్రోదింగ్ అనుగ్రహించండి సార్ ఆప్తులను కోల్పోయారు వేసయ కొంతమంది మిస్ లో ఉన్నారేసాయ రాకుండా కాపాడండియా అందరినీ కాపాడి దీనికి ఆశీర్వదిస్తారని ఈ కొద్ది వినపంలో క్రీస్ చేసినామం పెద్ద పాప వినయంగా వేడుకొంచున్నా దేవాన్ ప్రభావ మరి ఇద్దరు మీరు మాకు చూడండి నడిపిస్తుంది మీకు ఎంతో పదనాలు ప్రభావ ప్రతి విషయంలోనూ మీరే తన్మని మాకు సాకులు కొన్ని నడిపిస్తుంది మీకు ఎంత కొద్దిగా నేను ముఖ్యంగా ప్రభావ పరిలోకంలో తన్మలి ఉంటుంది ఆ యొక్క తన్మలి పరుషుధ పతనం మీరు మాకు మాట్లాడతారు అట్లా తండ్రి ఈ లోకంలో నుంచి మహిమను తీసుకొని రావాలని మీరు మాకు హెచ్చరించినారు ప్రభా కాబట్టి అది మేము ప్రయాసపడి అది పొందుకోం లాగా సహపడండి అనేకలను మీ చింతగా నడిపించాల నేను అటు తిల్మెల్లేక మించి ఉండాలా ప్రభావం అటువంటి ఆ సంతృప్తి పరచమని ప్రార్థిస్తున్నాం అలాగే బహుగా ప్రయాసపడాలని కూడా మీరు చెట్టు నడుపుతాం బహుగా కష్టపడాలని నడిపి వార్యం మీరు కష్టపడాలని నడుపుకోవడం ఆ రీతి కష్టపడలేని శక్తులు నాకు తెలిపే జీవితం కానీ మేము ఆ రీతి కాకపోవడం కష్టపడతాం మీ యొక్క శాయం ద్వారా ప్రభావం అనిపించింది అనిపించండి మీ యొక్క ప్రతి ఒక్కరికించండి ప్రతి సమస్య నుంచి వెళ్ళే ప్రతి అనారోగ్యాన్ని పెట్టువేసి సంపూర్తి స్వసత ఇచ్చేసి ముందని మీరు రావాల్సి మన కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో ఎండును కాక ఆ మెయిన్ ప్రెజరాన్ సార్